శ్రీగురుభ్యో నమ హరి ఓం స్మృతి స్మృతి పురాణామాలయ భగవత్పాదశంకరు లోకశంకరు ఓ సహనా ునస్సుకర వైతే నాధీతమస్ ఓ శాంతి శాంతి శాంతి అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్క్యం జ్యోతిరేవారుష మనిషిని ఒక వెలుగు నడిపిస్తోంది ఓ వెలుగు ఉంది అదే మనిషిని నడిపిస్తుంది మనిషి తనంతదానే నడిచేయట్లేదు ఇప్పుడు ఈ బొమ్మలు ఉంటాయి బొమ్మ బొమ్మ కారు ఉందనుకోండి అది తనంత దాన్ని నడిచేస్తుంది ఇప్పుడు ఆటోమొబైల్ అని పేరు ఉంది అంటే తనంత తాను నడిచేది అది అది తనంత తాను నడుస్తుంది దాంట్లో పెట్రోల్ పైపు నడిచేస్తుంది అది మరి ఆటోమొబైల్ అనే పేరు ఎందుకు పెట్టారంటే పూర్వం గుర్రం లాగేది ఆ గుర్రం రథం కంటే వివిక్తంగా అంటే భిన్నంగా ఉంది ఇప్పుడు అది కాబట్టి రథమును రథము కంటే భిన్నంగా ఉన్న గుర్రము లాగుతున్నది పరిస్థితి ఉండేది అమెరికాలో అప్పుడు ఫోర్త్ మహాశయుడు ఈ పెట్రోల్ తోట ఒక ఇంజిన్ కనపెట్టి ఆ ఇంజిన్ని దాంట్లోనే ఫిక్స్ చేసి అది కనపడకుండా పైన ఒక కూడా పెట్టేసి అది తనంత తానే పరిగెడుతోంది అనే ఫీలింగ్ని కలిగించిన అది ఆటోమొబైల్ అని పేరు పెట్టాడు కాబట్టి ఆటోమొబైల్ని కూడా ఆటోమొబైల్ కంటే విలక్షణంగా ఉంది పెట్రోల్ నడిపిస్తుంది పెట్రోల్లో శక్తి ఉన్నది అది నడిపిస్తుంది ఆ శక్తి సూర్యుడి నుంచి వచ్చింది కాబట్టి అన్నిటినీ ఆ సూర్య భగవానుడే నడిపిస్తుంది అంచేతనే మహర్షులు సూర్యుడిని కొలిచారు సూర్యుణ్ణి కొలిచే ఆ సెన్సిటి సెన్సిబిలిటీ అంటే అత్యంత సూక్ష్మమైన సంవేదనశీలత మనిషికి ఉన్నప్పుడు సూర్యుల్లో చంద్రుడిలో పువ్వులో చెట్టులో నదిలో పర్వతంలో పిల్లవాడులో దేవుణ్ణి చూచారు వాళ్ళు వాళ్ళ ఒక ఈశ్వర విభూతిని దర్శించినారు మహర్షులు అంచేతనే అలా ప్రార్థనలు చేసుకుంటూ పోయారు చంద్రుణ్ణి ప్రార్థించేవారు సూర్యుడిని ప్రార్థించేవారు చెట్టుని వనస్పతి సూక్తమని ఓషధి సూక్తమని మొక్కని చెట్టుని వాళ్ళు ప్రార్థన చేసేవారు దాంట్లో దేవుణ్ణి దర్శించేవారు కాబట్టి అలాగే మాండూక్యం కప్పల బెకబెక ధ్వని నుండి వాళ్ళు మంత్రాలని భావన చేశారు కప్పలు రెకబెకలు ఎలా ఉన్నాయంటే మంత్రాలు చెప్తున్నట్టే ఉన్నాయని అనుకునే వారు అందుకేనే ఓ మహర్షికి మందుక అని పేరు పెట్టారు దేవుడు పేరు పెట్టారు ఇప్పుడు మన వాళ్ళు దేవుడు పేరు పెడతారా చూడండి మండూక అంటే కప్ప ఆ పేరు పెట్టుకున్నారు ఓ మహర్షికి ఎందుకంటే కప్పలో దేవుడు ఉండి మంత్రాలని వెళ్ళిస్తున్నాడని భావన చేసి అలాగే తిత్తిరి అంటే పక్షి ఆ పక్షిలో దేవుడు ఉండి కోత కూస్తున్నాడు అని భావన చేసి ఓ ఋషికి తిత్తిరి అని పేరు పెట్టుకున్నాడు అలాగే సునక అని ఒక ఆయన పేరు మీకు శౌనకుడు అంటే ఏదో గొప్ప పేరు అనుకుంటారు శునకస్ అపస్తి అని శౌనక పేరు చాండో గోపనిషత్తు ప్రథమాధ్యాయంలో స్వ సామ ఉన్నది అంటే పేరు మీద ఒక సామ ఒక గానము ఎలా అయితే మీకు సంగీతంలో రాగాలు ఉంటాయి కాంభోజి రాగం కళ్యాణి రాగం లేకపోతే హిందోళ రాగం రాగాలు ఉంటాయి చూసారా అలాగే సామవేగంలో సామాలు ఉంటాయి ఇక్కడ రాగానికే అక్కడ సామ రథంతర సామ బృహత్ సామ గాయత్ర సామ ఇలాంటి సామాలు వాటిలో శ్వామ అంటే కుక్కలు ఎలా అయితే తెల్లవారు స్వాములను ఊ అని ఊలలు పెడతాయో అలా ఉంటుంది ఈ సామ కాబట్టి దానికి సునక సామా కాబట్టి ఆ విధంగా ఈశ్వరుణ్ణి వాళ్ళు ప్రకృతి యొక్క శక్తుల ఎందు దర్శిస్తూ ఉంది కదా కాబట్టి ఆదిత్యుడిని ఉద్దేశించి గాయత్రిమంత్రమాది కూడా వచ్చిందని కనుక ఆదిత్యుడే మనిషిని నడిపించే వేళు అని ఆయన యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాడు అంటే చాలా బాగా చెప్తున్నాడు దాని మీద మళ్ళీ ఇంకో ప్రశ్న అక్కడితో అయిపోలేదు విచారం చేస్తూ ఉంటారుగా జనకుడు మళ్ళీ యాజ్ఞవల్క్యాన్ని సంబోధించి మరి ఆదిత్యుడు అస్తమించినప్పుడు వెలుగుందా లేదా వీడికి ఉంది ఎలా చెప్పగలరు అంటే ఆదిత్యుడు అస్తమించినా కూడా వీడు పనులు చేసుకుంటున్నాడు ఎక్కడికో వెళ్తున్నాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు కూర్చుంటున్నాడు నిలబడుతున్నాడు అంటే వ్యవహారం అంతా ఉన్నాడు అంటే అర్థం వీడిని నడిపించే వెలుగు ఆదిత్యుడు అస్తమించినప్పుడు కూడా ఉన్నది మరైతే ఆదిత్యుడు అస్తమించినప్పుడు వీడిని నడిపించే వెలుగు ఏది జ్యోతి అయం కిం జ్యోతి అంటే బహువి సమాసం కం జ్యోతి ఎస్ సహా ఏది జ్యోతిగా గలవాడు అని ప్రశ్నించాడు అప్పుడు ఆయన సమాధానం చెప్తున్నాడు చంద్రమా ఏవాస్య జ్యోతిర్భవతీతి మహారాజా చాలా బాగాడిగా చంద్రుడే వీడికి జ్యోతి సూర్యుడు అస్తమించాక చంద్రుడే జ్యోతి అలా చెప్పేసి ఊరుకోవడం కాదు దాన్ని కొంత సబ్స్టాన్షియేట్ చేయాలి హేతుబద్ధంగా చెప్పాలి ఇక ఏదో పురాణం చెప్పినట్టుగా చెప్పడానికి వీలు లేదు చెప్పాలి కాబట్టి చంద్రుడే జ్యోతి చంద్రుడే జ్యోతిని ఎలా చెప్పగలరదంటే ఆయన వివరిస్తున్నాడు చంద్రమ చంద్రమైవాస్ పల్యయతే కర్మసు అని హేతువు చెప్పాడు ఎందుకంటే ఓ మహారాజా ఈ మానవుడు ఈ మనిషి అయం ఈ మనిషి చంద్రుని కారణంగా మాత్రమే కూర్చుంటున్నాడు నిలబడుతున్నాడు ఎక్కడికో వెళ్తున్నాడు వెళ్లిన చోటు నుంచి వెళ్ళిన దాటినే మళ్ళీ తిరిగి వస్తున్నాడు అనేక పనులు చేసుకుంటున్నాడు కాబట్టి చంద్రుడే వీడికి జ్యోతి అమ్ముతున్నది అని చెప్పాడు చెప్తే జనకుడికి అంతనే అంచెతనే జనకుడు ఏమంటున్నాడు ఏవమే వైత్యాజ్ఞవ్య పోయి అజ్ఞవల్క్య మహర్షి నిజమే మీరు చెప్పింది ఏతత్ ఏవమేగా ఏతదంటే అర్థం ఏంటి సూర్యుడస్తమించగా చంద్రుడనే వెలుగుతో వీడు బతుకుతున్నాడు అనే మాట సత్యమే కరెక్ట్ భాష్యరా తథా అంటే అదే విధముగా ఎలా అయితే ఆదిత్య పర్యాయంలో మీకు ఆ వివరణ మీరు చూసుకున్నారు సరిగ్గా అదేవిధంగా అస్తమితే ఆదిత్యే ఆదిత్యుడు అస్తమించగా యాజ్ఞవంక్యం జ్యోతిదేవాయం పురుష ఇది అక్కడ సంధులు విడదీస్తున్నా నేను సంధి కల్పి చూస్తాను ఓ యాజ్ఞవంక్య మహర్షి ఈ మనిషికి జ్యోతి వెలుగు ఏది అని ప్రశ్న చంద్రమా ఏవాస్య జ్యోతి ఈ మనిషికి చంద్రుడే వెలుగు అని సమాధానం తర్వాత మనం మళ్ళీ ఆయన ఇంకో ప్రశ్న లేవని చెప్తున్నాడు అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్క్య చంద్రమస్యస్తే ఈ జ్యోతిరేవాయం పురుష ఇది ఇప్పుడు చంద్రుడు అష్టం అనుకోండి పొద్దు రాత్రి ఏడింటికో ఎప్పుడో ఉదయించి రాత్రి పన్నెండు యాభైకి అస్తమించేస్తాడు పన్నెండు తర్వాత వీడికి తెలివి వచ్చిందనుకోండి తెలివి వస్తే వీడు అలా బొమ్మలా ఉండిపోతున్నాడా లేకపోతే ఈ తోట తిరుగుతో పనులు చేసుకుంటున్నాడు కదా అంటే అర్థారిటీ ఆదిత్యుడు అస్తమించిన చంద్రుడు అస్తమించిన వీడు వ్యవహారం అంతా ఉన్నాడు కనుక వీడిని ఏదో ఒక వెలుగు ఇప్పుడు కూడా నడుపుతూనే ఉన్నది అని తెలిసిపోతోంది మనిషిని కాబట్టి ఆ వెలుగు ఏది అని అడిగాడు ఆదిత్యుడిని తిరస్కరించే మాట ఏం కాదు ఆదిత్యుడు కరెక్టే చంద్రుడు కూడా కరెక్టే కానీ ఇద్దరూ లేకున్నా వీడిని నడిపించే వెలుగు ఉన్నది సుమా అది ఏది అని అడిగారు అగ్నిదేవాస్య జ్యోతిర్భవతీతి ఇప్పుడు ఆయన సమాధానం ఎందుతున్నాడంటే అగ్నియే వీడిని నడిపించే వెలుగు అగ్ని అంటే దీపం దీపం రూపంగా ఉంటుంది అగ్ని అది వీడిని నడిపిస్తూ ఉన్నది అని దాన్ని వివరిస్తున్నాడు అగ్ని ఎలా చెప్పగలను అంటే అగ్ని నైవాయం జ్యోతి శాస్తే పల్యయతే కర్మకుడుతే ఎందుకంటే ఆదిత్యుడు అస్తమించగా చంద్రుడు అస్తమించగా వీడు అగ్ని యొక్క సహాయంతో వింటున్నాడు ఇటు తిరుగుతున్నాడు ఎక్కడికో వెళ్ళి పని చేసుకుని మళ్ళీ వాపసు వెళ్ళేది మళ్ళీ వాపసు వస్తున్నాడు కాబట్టి అగ్ని సహాయంతో ఇంత పని చేస్తున్నాడు కనుక ఆదిత్యుడు చంద్రుడు అస్తమించినప్పుడు కూడా అగ్ని వెలుగు వీరిని వ్యవహారం చేయడానికి సహ సపోర్ట్ చేస్తూ ఉన్నది అని జనక మహారాజుకి యాజ్ఞవల్క్యుడు చెప్పినాడు అది ఆయనకు అర్థమైపోయింది అలా సింపుల్ గా ఉంది ఆయన ఏమంటున్నాడు చూడండి ఏమే వైక్యాజ్ఞవల్క్య యాజ్ఞవల్క్య మహర్షి ఇది చాలా కరెక్ట్ అండి చాలా బాగా చెప్పారు మీరు కరెక్టే అని తెలిసేసుకున్నాడు ఇలా మూడు నాలుగు పర్యాయాలు ఉంటుంది ఆ తర్వాత జటిలంగా ఉంటుంది కొంచెం ఓట్లు పట్టాలి భాష్యకారులు అస్తమిత ఆదిత్యే చంద్రమసి అస్తమితే అక్కడ అస్తమితే ఆదిత్యే అని ఉంటున్నాయి అది విడదీస్తే అలా నేను కలిపినప్పుడు ఏమంటాను అస్తమిత ఆదిత్యే అని అది తేడా నేను అదో ఏ మర్చిపోయేలా పలుగుతున్నాను నేను అలా మరిచిపోయి పలిగితే ఇంకా విభక్తి జ్ఞానం లేని వాళ్ళలో చేరాలి ఒక ఆయన టీవీ మీదకి వచ్చే టీవీలో మాట్లాడుతున్నామంటే వేల మంది చూస్తారని కొంచెం తోడాతో శరం కన్నా పడతా ఆయన ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే ఎవరో వినర్లే ఇంట్లో వాళ్ళే వింటారు కాబట్టి పర్లేదు మహా వింటే ఇంటికి పని చేయడానికి వచ్చినా లేడీ ఎవరైనా వినాలి తప్ప అంతకంటే అంత వినదగ్గలేని అంత అదే కొంచెం తప్పు చెప్పినా పర్వాలేదు అదే టీవీలో వచ్చి చెప్తున్నామంటే పూర్వం సామెత ఉండేది మొగసాలకెక్కి మాట్లాడుతున్నారు అది అలా ఉంది అంటే వీటి పది మందిలో మాట్లాడేప్పుడు శుద్ధంగా కరెక్ట్గా మాట్లాడాలి ఆయన టీవీకి వచ్చేసి ఆయన ఇంకో కొత్త దేవత యొక్క ఆరాధన మొదలుపెట్టాడు మిగతా దేవతలన్నీ అయిపోయాయి ఇప్పుడు కాలభైరవ దేవత యొక్క ఆరాధన ఈ కాలభైరవ దేవత ఎక్కడుంది కాశీలో ఉందని విన్నాం మనం కాశీ ఎక్కర్లేదు కరీంనగర్ దగ్గర ఏదో గ్రామం ఉంటుందో ఆ గ్రామంలో ఉందిట కాలభైరవ దేవత ఆయన పేరు ఎవటో తెలుసు కాలభైరవ స్వామి ఈ ఈయన పేరు ఈ స్వామి పేరు కాలభైరవ స్వామి ఆ దేవాలయం ఎవరిది కాలభైరవ దేవత సో నేను కొత్త ఆరాధన ఒకటి మొదలుపెట్టాడు మోమాయచ అని మొదలుపెట్టాడు స్వరం బాధిస్తున్నాడు నేను సంతోషిద్దాం అనుకుంటున్నా అనుకుంటుంటే ఓ పొల్లస్వరం పాడేశాడు పొల్లస్వరం అంటే వినగానే మనసు కష్టం కలిగించే స్వరాన్ని పొల్లస్వరము అంటారు సంగీతం పాడుతున్నప్పుడు రాగాన్ని మీరు విరిచేస్తే ఆ సంగీతం తెలుసున్న వాళ్ళకి అధ్వాన్నంగా అనిపిస్తుంది అలాగే ఈ వేదం చదువుకున్న వాళ్ళ ప్రారంభం కూడా అంతే లేదే ఉంటుంది ఏదో పొల్లస్వరం పాడేస్తే అనుకున్నాను ఏదో బాగానే చెప్పాడు అనుకున్నాను మళ్ళీ ఇంతట్లోకి చదువు కొట్టాడే అనుకుంటుంటే ధర్మో రక్షిత రక్షిత రక్షిత రక్షిత ఏమిటండి ధర్మో రక్షతి రక్షిత అని విసంగం కూడా ఉండాలండి ధర్మము రక్షతి రక్షిత ఇలా ఉంటుంది కాబట్టి విభక్తి జ్ఞానం లేకపోతే ఇలాంటి సంస్థలే వస్తాయి ఇక్కడ అస్తమిత ఆదిత్యే అలాంటి విభక్తి జ్ఞానం లేని కేసు అనుకున్నాను కలికినప్పుడు అస్తమిత ఆదిత్య అని ఉంటుంది విడదీస్తే అస్తమితే ఆదిత్యే కాబట్టి చంద్రుడు అస్తమిస్తే ఆదిత్యుడు కూడా అతను ముందే అస్తమిస్తే ఇప్పుడు జ్యోతి ఎవరు ఇప్పుడు వెలుగు ఎవరు అగ్నియే వెలుగు మంచిది మళ్లీ యాజ్ఞవల్క్య మహర్షిని ఇంకోసారి ప్రశ్న వేస్తున్నాడు జనకుడు ఏమని అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్ చంద్రమస్యస్తమితే శాంతేగ్నౌ జ్యోతిరేవాయం పురుష ఇది ఏ యాజ్ఞవైక్య మహర్షి సూర్యుడస్తమించి చంద్రుడస్తమించి అగ్ని చల్లారిపోయిందనుకో అగ్ని చల్లాలటమంటే ఏమిటి ఏదో కొరుగో ఏదో పెట్టుకుని పని నుంచి ఆ వెలుగులో పని చేసుకుంటున్నాడు అనుకోండి ఆ కొరివి ఆరిపోయింది అనుకోండి అయితే దీపం ఆగిపోయింది అంటే అగ్ని చల్ల ఆరిపోయింది అప్పుడు కూడా పని చేసుకుంటున్న దాఖలాలు మనకు కనబడుతున్నాయి అప్పుడు కూడా మనిషి ఏదో చిన్నో చితకో పని చేసుకుంటున్నాడా లేకపోతే రోబో బొమ్మ కింద అప్పుడు కూడా పని చేసుకుంటున్నాడు అవునా మరి అయితే ఈ మూడు కూడా లేకున్నా పని చేసుకుంటున్నాడు కదా వీడికి వెలుగు ఏది ఇప్పుడు మూడు కన్నులు దేవుడి కంటే ఈ మూడే సోమసూర్య అగ్ని ఒక నామం కూడా ఉంది సోమసూర్యాగ్ని లోచనాయ నమహ అని ఎక్కడో విష్ణు సహస్రనామంలో ఉంటుంది శివ సహస్రనామంలో ఉంటుంది లలితా సహస్రనామంలో కూడా విభక్తిని కరెక్ట్గా పెట్టి ఉంటుంది సోమసూర్యాగ్ని లోచనాయ నమహ అని అనకూడదు లోచన ఎయి నమ అీలింగం దగ్గరికి వచ్చేప్పటికి ఎయి సో కాబట్టి ఆగో అదే ఇక్కడి నుంచి వచ్చినవే అది దేవుడికి చంద్రుడు సూర్యుడు అగ్ని మూడు కన్నులు సరే మొత్తానికి ఇప్పుడు మనిషికి మూడు కన్నులు కూడా మూసికుపోయినట్లు మరి వీడికి వెలుగు ఏది అని చెప్పాడు ఇప్పుడు అధ్యాత్మంలోకి వస్తున్నాం కథ ఇంతవరకు వెలుగు ఎక్కడుంది బయట ఉన్నట్టుగా మనకు అనిపించింది ఇప్పుడు బయట ఉండే వెలుగులు మూడే వెలుగులు ఈ మూడు వెలుగులు కూడా బంద్ అయ్యాయి అయినా కూడా మనిషి వ్యవహారం చేస్తూనే ఉన్నాడు వ్యవహారానికి పేరేమిటంటే జ్యోతిష్కార్యము అని అంటారు మనకు వచ్చింది మాట అంటే వెలుగున్నప్పుడు వచ్చి ప్రయో కలిగే ప్రయోజనమేమిటి అది వీడికి సిద్ధిస్తూనే ఉన్నది వెలుగు ఉన్నప్పుడు ఏదో పని చేసుకోగలుగుతాడు అది ప్రయోజనము అది వీటికి ఈ మూడు వెలుగులు కూడా యుక్తమైపోయినా సిద్ధిస్తోంది అంటే ఈ మూడింటి కంటే విలక్షణమైన మరో వెలుగు వీడిని నడిపిస్తోంది ఆ మరో వెలుగు ఎక్కడుంది అంటే చూడండి బయట ఉండే వెలుగులు జగత్తులో ఉండే వెలుగులు పూర్తయి ఇప్పుడు ఆధ్యాత్మంలో ఉండే వెలుగు దగ్గరికి వస్తున్నాడు ఏమిటా వెలుగు వాగే వాస్య జ్యోతిర్భవతీతి వీడికి ఇప్పుడు వెలుగు ఏమిటో తెలుసిన వాగింద్రియమే వెలుగు అంటే మాట్లాడే శక్తి ఒకటి ఉంది కదా అదే వెలుగు చాలా కరెక్ట్ ఇప్పుడు రాత్రి అండి సూర్యుడు చంద్రుడు అస్తమించాడు దీపంలో దీపం వెలుగులో మన పని మనం దీపం ఆరిపోయింది ఇప్పుడు వీడేం చేస్తాడు ఎక్కడున్నావు అంటాడు అవతలం ఇస్తాడు ఇక్కడ ఉన్నాను అని అవతలం చేస్తూ చెప్తాడు నేను అటికే చూస్తున్నాను నన్ను నన్ను నా మీద పడకేం సుమా అని మళ్ళీ వేడు అంటాడు సరే నీ మీద పడను ఈ గోడవారే ఉన్నాను అని వాడు అంటాడు ఇప్పుడు జాగ్రత్తగా వీడు మధ్యలోంచి నడిచి వెళ్తాడు సో వ్యవహారం చేసేస్తున్నాడు ఈ లోపల ఊరికి ఊరు బయట ఉండగా అయిపోయింది అనుకోండి ఈ పని శంకరులు అలాంటి దృష్టాంతం ఏదో ఇస్తున్నారేమో నాకు అనిపిస్తుంది ఊరు బయట ఉండగా కొరివితోటే వస్తున్నాడు ఇంటికి ఎందుకని రాత్రి చంద్రుడు అస్తమించేశాడు నక్షత్రాలు లేవు మేఘాలు పట్టేవి కాబట్టి వెలుగులేదు వాళ్ళ నక్షత్రాలున్నా ఏం వెలుగుది ఎక్కడో ఉంటుందో నక్షత్రాలు కొరివి చేతో పట్టుకుని అదే బ్యాటరీ లైట్ చేతో పట్టుకుని వస్తున్నాడు బ్యాటరీ లైట్ ఉంటే అగ్గిలాగే అనుకోండి బ్యాటరీ అయిపోయి దీపం ఆగిపోయింది ఇప్పుడు ఊర్లోకి ఎలా మేడం ఊరుందో ఎలా తెలుస్తుంది అంటే దూరం నుంచి కుక్క మురిగింది ఓహో ఈ కుక్క మురిగి ఎక్కడి నుంచి వస్తుంది అని చెవి రెక్కించి విన్నాడు ఇంటే ఇది ఇటు నుంచి వస్తుంది అంటే మన ఊరు ఇటు ఉందన్నమాట అని అటువైపు ఆ కుక్క యొక్క ధ్వనిని పట్టుకుని వచ్చాడు వచ్చేస్తాడు ఊళ్ళోకి వచ్చేస్తే ఏదో ఇంకా ఇల్లు వాకిళ్ళు కాబట్టి ఇప్పుడు శబ్దం ద్వారా శబ్దమే వెలుగులాగా విడికి పరుకు వచ్చింది చూసారా మరి చూద్దాం ఇదంతా నేనేదో ఊహించి చెప్పాను శంకర్లు దాన్ని వివరిస్తారు వాగిన్ వాక్కే వీడికి వెలుగ కూర్చున్నది ఈ వాక్కు కూడా ఇంకా అధ్యాత్మం కాలేదు బయట వాక్కు బయట ఉండే వాక్ అధ్యాత్మంలోకి వస్తాము ప్రస్తుతానికి బయట అట్టే పెట్టండి అది వివరిస్తున్నారు ఇది వాగింద్రియమే వాక్కే వెలుగు అనే మాటని ఇంద్రియమనద్దు వాక్కే వెలుగు వాగే వాస్తి జ్యోతిభవతి దాన్ని యాజ్ఞవశ్య మహర్షి దాన్ని హేతుబద్ధంగా ప్రతిపాదిస్తున్నారు ఎలాగా వాక్కు జ్యోతి ఎందుకైంది అంటే వాచే వాయం జ్యోతి పల్యయతే కర్మకురుతే శబ్దము అనే వెలుగు ద్వారా మాత్రమే వీడు ఉంటున్నాడు ఇటునటు తిరుగుతున్నాడు ఎక్కడికో వెళ్తున్నాడు ఆ శబ్దాన్ని బట్టి అక్కడ పని పూర్తి చేసుకుని మళ్ళీ వచ్చిన దాటినే వెనక్కి వస్తున్నాడు ఇంత పని వీడు చేస్తూనే ఉన్నాడు కాబట్టి శబ్దము వీడికి వాక్ అనే మాటకు అర్థం శబ్దం అని తీసుకోండి శబ్దము వీడికి వెలుగు అగుతున్నది భాషకారులు వివరిస్తారు శాంతే అగ్నౌ వా అగ్ని కూడా చల్లారిపోయినప్పుడు వీడికి వెలుగు ఏం మిగిలిన ఇప్పుడు వాక్కు జ్యోతి అగుతున్నది వాక్ అంటే అర్థం ఏమిటి వాగి శబ్ద పరిగృహ్యతే వాక్పడానికి శబ్దము అనే అర్థాన్ని తీసుకోవాలి వాక్కంటే వాగింద్రియము అని అర్థం ఉంది మనం పలికే మాట అనర్థం ఉంది బయట వినబడే శబ్దము అని అర్థం ఉంది మూడు అర్థాలు వచ్చాయి జీవిత ఇప్పుడు ఏ అర్థం తీసుకుంటారు అంటే బయట నుంచి వచ్చే శబ్దము అనే అర్థం తీసుకోండి ఎవరిలో పలికే మాటది కుక్క పలికే మాట అంటే మురిగి మురుగు అన్నమాట ఇతరులు మాట్లాడారనుకోండి అది వాక్కన అర్థం దానికి అంటే శబ్దము అని మూడో అర్థాన్ని తీసుకోమంటున్నారు ఆయన వాగితే శబ్ద పరిగృహ్యతే ఎందుకంటే మిగతా రెండు అర్థాలు ఎందుకు తీసుకోకూడదంటే వాక్యశేష అంటారు అంటే రాబోయే మంత్రాలని దీనికి కనెక్షన్ కుదరాలి కదా అందుకోసం శబ్దము అనే అర్థం తీసుకోండి ఎలాగండి శబ్దము జ్యోతి ఎలా అయింది ఇప్పుడు మీరు చంద్రుడు అస్తమించాడండి సూర్యుడు ఎప్పుడు అస్తమించాడు చంద్రుడు అస్తమించాడు ఇప్పుడు మీకు దారి కనపడాలంటే ఏం చేస్తారు కొరివి ఉంది చేతిలో ఆ కొరివికి నిప్పు ముట్టించాలి ఏవిలో అగ్గిపెట్టి ఉంది అగ్గిపెట్టుతో అగ్గి నిప్పుని తీసి అలా ఎలా రాపాడిస్తే నిప్పు వస్తుంది మంట వస్తుంది ఆ మంటని కొరివికి పెడితే కొరువు అంటూ ఉంటుంది ఆ కొరువు వెలుగులో మీరు ముందుకు వెళ్ళిపోతారు అవునండి సరిగ్గా అలాగే ఆ కొరివి కూడా ఆరిపోయింది ఆరిపోతే దూరంగా ఉన్న కుక్క మురిగింది ఆ కుక్క మురుగు వీడి చెవిలో పడింది అది ఎలాగంటే అగ్గి పుల్ల గీసి ఆ కొరివికి పెడితే వెలుగొచ్చి వీడు ఎలా ముందుకు వెళ్ళగలిగినాడో సరిగ్గా అలాగే అవుతుంది ఇప్పుడు ఆ కుక్క మురుగు అని గీసిన దాంతో సమానం అది వచ్చి వీడి చెవిని పడి వీడికి దారి దొరికింది ఆ దారి పట అర్థమైందండి ఆయన వివరిస్తారు చూడండి అది శబ్దేన విషయణ శ్రోత్రమింద్రియం దీప్యతే వీడికి చెవి అనే ఇంద్రియం ఉన్నది కానీ ఆ ఇంద్రియాన్ని వెలిగించాలి ఇంద్రియాన్ని వెలిగిస్తే కానీ వాడికి దారి దొరకదు ఏది వెలిగిస్తుంది ఇంద్రియాన్ని శబ్దం విషయము విషయమంటే ఇంద్రియము యొక్క ఆబ్జెక్ట్ ఇంద్రియమునకు ఏది గోచరం అవుతుందో దాన్ని విషయము అంటారు నిన్న ఆ పుస్తకావిష్కరణ సందర్భంగా నరసింహరావు గారు విషయము విషయము అని అన్నారు మీరు గమనించుంటారు అక్కడ విషయము అంటే ఏమిటి ఇంద్రియమునకు ఏది గోచరమవుతుందో అది విషయం విషయాన్ విషవత్యజ విషయమే విషము అయిపోతుంది జాగ్రత్త అండి అనే ఇప్పుడు విషయం విషయం ఎలా అవుతుంది ఆ సందర్భం నేను దాటి అక్కడ మందు చెప్పుకున్నాను మీరు అసమానం ఆ ఫోన్ ఇలా పెట్టుకుని ఉన్నారనుకోండి ఆ శబ్దాలు ఉంటూ ఉన్నారనుకోండి రెండు జరుగుతాయి ఒకటి అక్కడి నుంచి వచ్చేటువంటి రేడియే రేడియేషన్ ఉంటుంది రేడియేషన్ వస్తుంది ఆ రేడియేషన్ ఏం చేస్తుంది మీ బ్రెయిన్ సెల్స్ని అది పింజి చేస్తూ ఉంటుంది అది ఫిజికల్గా అటువంటి ఇబ్బంది ఉంటుంది చేతనే ఎంత కొద్దిపాటు ఉపయోగించుకోవాలి అంతేగాని పొద్దు అస్తమానం అదే పని కొత్త ఏదో సాగుతుంది అలా చేయకూడదు సో కొద్దిగా లిమిటెడ్గా వాడుకోవాలి కొద్దిగా వాడుకుంటే ఆ రేడియేషన్ వల్ల వచ్చి హాని ఉండదు దీని మీద మీకు ఇప్పుడు న్యూక్లియర్ మెడిసిన్ అని న్యూక్లియర్ మెడిసిన్ ఇప్పుడు మందులన్నీ విషములేనండి మీకు అసలు తెలుసా మందులన్నీ విషములే ప్రతి మందు విషమే పెన్సిలిన్ విషం ఇంజక్షన్ తీసుకుంటే రోగం తగ్గుతుంది అదే నాలుగు ఇంజక్షన్లు ఒకటా ఒకటి పొడి చేశారనుకోండి వాడు కళ్ళు తీరు పడిపోతారు ప్రారంభమవుతుంది మందంటే విషమే మందు అవుతుంది దోసును బట్టి ఎంఐసి అంటే మినిమం ఇన్హిబిటరీ కాన్సన్ట్రేషన్ ఆ రోగాన్ని తగ్గించటానికి ఇన్హిబిట్ చేయటం తగ్గించటానికి ఎంత తక్కువ ఉంటుందో దాన్ని డోస్ అంటారు ఆ డోసు తక్కువ డోసు ఉంటే పర్వాలేదు హాస్పిటల్స్లో రేడియేషన్ థెరపీ ఇస్తారు అలా కరెక్ట్గా ఆ సెల్ దగ్గర పొజిషన్ ఫిక్స్ చేసి అలా ఒక సెకండా రెండు సెకండ్లా అలా కరెక్ట్గా దాన్ని ఆ రేడియేషన్ తోటి ఇంపింగి చేస్తే ఆ వ్రణము అంటే క్యాన్సర్ వ్రణము నశిస్తుంది పని అదే పనిగా దాన్ని పురుగు కొట్టారనుకోండి క్యాన్సర్ పోతుంది అసలు ఇంద్రియం కూడా పోతుంది ఉన్నది కూడా ఊడిపోతుంది కాబట్టి శబ్దం అనేది అది విషమైపోతుంది అధికంగా ఉపయోగిస్తే దేహం దృష్ట్యా మనస్సు దృష్ట్యా ఏమవుతుంది అదే పనిగా మీరు సౌండ్లు వింటూ ఉన్నారనుకోండి వాళ్ళు చెప్పే మాటలు వినడం మీరు మాట్లాడడం చేస్తే మీ మైండ్ ఎక్సైట్ అయిపోయి అడ్యుకేట్ అయిపోయి మీ నిద్ర మీరు తొమ్మిదన్నర పదింటికి చక్కగా ప్రిపేర్ అయ్యి పడుక్కుందామన్న టైంలో ఫోన్ వచ్చిందనుకోండి అది ఆ ఫోన్ మాట్లాడేశారనుకోండి వాడు ఏదో హడా చెప్పేసుకుంటే మీరు మాట్లాడేస్తారు పది ఇంటికి వెళ్ళి మీరు పడుక్కుందామని నిద్రపడ్డదు కాబట్టి అది ఆ రకంగా శబ్దము విషమైపోతుంది విషయాన్ విషవత్యజ ఇది విషమ అవుతుందనే సంగతి రసము దగ్గర మీకు బాగా అనుభవానికి వస్తుంది రసం ఇప్పుడు రసగుల్లా ఒకటి తిన్నారనుకోండి బాగుంటుంది రెండో మూడోకి చేస్తున్నారనుకోండి ఏమవుతుంది అది విషయం విషయాన్ విషవత్ అక్కడ సందర్భం అది ఇక్కడేమిటి ఆ విషయం ఏం చేస్తుంది అది ఇంద్రియమును దగ్గరకు వచ్చి ఇంద్రియాన్ని మీరు అద్దిపల్ల గీసి కొరివిని వెలిగించినట్టుగా ఆ ఇంద్రియాన్ని వెలిగిస్తుంది వెలిగించేప్పటికీ ఆ ఇంద్రియము యొక్క ఆ వెలుగుతున్నటువంటి ఇంద్రియము యొక్క సహాయంతో మీరు అన్ని పనులు చక్కగా చేసుకోగలుగుతారు కాబట్టి ఇప్పుడు వీడికి జ్యోతి ఏమైనట్టు శబ్దమనే విషయమే వీడికి జ్యోతి అగుచున్నది శబ్దైన విషయన శ్రోత్రం ఇంద్రియం దీప్యతే విషయము చేత శ్రోత్రము చెవి అనే ఇంద్రియము వెలిగించబడుచున్నది అగ్గిపొల్ల గీసి పొదివిని వెలిగించినట్లుగా అప్పుడు ఎప్పుడైతే చెవి అనే ఇంద్రియం వెలిగిందో అప్పుడు మనస్సు వెలుగుతుంది శ్రోత్రేంద్రియే సంప్రదీప్తే మనసి వివేక ఉపజాయతే చెవి అనే ఇంద్రియం ఎప్పుడైతే చక్కగా వెలిగిందో మనస్సులో వివేకం పుడుతుంది వివేకం అంటే తేడా ఇప్పుడు వివేకం ఎలా పుడుతుంది ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అని సందేహం ఉందనుకో కదా ఎక్కడున్నావురా అని అంటాడు అంటే ఇదో ఇక్కడ ఉన్నాను ఇటు రా అటు వెళ్ళకు అని వాడు అంటాడు చీకటి చెమ్మ చీకట్లో అప్పుడు ఇటు ఇటు రా అటు వెళ్ళకు అన్నాడే ఆ శబ్దం వచ్చి చెవిని వెలిగించింది ఆ చెవి శ్రోత్రేంద్రియమని చేసింది మనస్సుకి తేడా కలిగి ఇట్లా అదే మళ్ళీ వెలగడం అంటే అంటే ఇటు వెళ్ళడం మానేసి ఇటు వెళ్తాడు వెళ్తే అవతల మనిషి కనపడతాడు పని కూర్చో కాబట్టి బయట నుండే శబ్దం ఇప్పుడు దీపం అయిపోయింది ఆ శబ్దము చెవిని వెలిగించింది చెవంటే ఇది కాదండి ఈ కళదోన పెట్టుకునేది దూద్దులు పెట్టుకునేది అది కాదు చెవంటే లోపల ఉంటుంది ఒక ఇంద్రియం అత్యంత సూక్ష్మంగా ఉంటుంది దాన్ని శబ్దం వెలిగిస్తుంది ఆ ఇంద్రియానికి రక్షణగా భగవంతుడు ఇది చిన్న కవర్ చిన్న కవరు ఉండాలి రక్షణ లేకపోతే ఏమవుతుంది ఆ ఇంద్రియం జరుగుతుంది ఇది రక్షణ అనమాట సో ఇంద్రియం వెలుగుతుంది ఇంద్రియం వెలగగానే మనస్సు వెలిగి వీడు పని చేసుకుంటున్నాడు ఏన మనసా బాహ్యాన్ చేష్టాం ప్రతిపతి గే ఆ మనస్సునే వెలుగుతో ఒకటి వీడు బాహ్యమును బయకుండేటువంటి చేష్ట అంటే పనిని పొందుతున్నాడు అంటే పనిని చేసుకుంటున్నాడు అని అర్థం కాబట్టి మీకు శబ్దంతో నడిపించవచ్చు రాత్రిపూట పడుకుని నిద్రపోతూ ఉంటారు కళ్ళు పోసుకునే తెలివి వస్తుంది తెలివి టైం ఎంత అయిందో అనుకున్నప్పుడు ఈ లోపల ఢంగ్ ఢంగ్ అని రెండు బెల్లలు కదపడ్డాయి ఎవరో కొడుతున్నారు రెండు బెల్లలు అంటే రెండు అయిందన్నమాట మళ్ళీ పడుకున్న నిద్రపో తెలిసిందా శబ్దం వెలుగయిందా ఐదు గంటలు వినబడ్డాయనుకోండి ఓహో మనం లేచే టైం అయింది అని లేస్తా అంటే అర్థం మీకు వెలుగైందా లేదా శబ్దం అంచేతనే మనస్సుతోటే అన్ని తెలుసుకోగలుగుతున్నాడు శబ్దము శ్రోత్రేంద్రియము మనస్సు ఆ మనస్సుని వెలిగిస్తూ ఈ శబ్దం అప్పుడు మనస్సుతో అన్ని పనులు చేసుకుంటున్నాడు ఈ మాటనే శృతి కూడా వివరిస్తోంది తోట ఇలాగా మనసాహ్యేవ పశ్యతి మనసాశృణోతి ఇది బ్రాహ్మణం కానీ చూస్తున్నాడు ఏంటోటి కంటితోట మనస్సుతోట స్థూలంగా అయితే కంటితో చూస్తున్నాడా అనిపిస్తుంది మన నిజానికి మనస్సుతోటే చూస్తున్నాడు అలాగే వింటున్నాడు అన్నప్పుడు ఏమనిపిస్తుంది చెవితో వింటున్నాడని అనిపిస్తుంది కరెక్ట్ తప్పేం కాదు ఇంకొంచెం మీరు లోతుగా పరిశీలిస్తే మనస్సుతో మాత్రమే వింటున్నాడు అని తెలుస్తుంది మనస్తే కన్ను ద్వారా చూస్తోంది మనస్తే చెవి ద్వారా వింటోంది మనస్సు ముఖ్యం ఇంద్రియం అన్నది ఉంటే కాండ్యూవిట్ అంట అద్వారా ఓకే కనుక కనుక మనం ఈ శబ్దమును మనసు దాకా తీసుకెళ్ళిపోవాలి మనస్సుకి వివేకం కలిగించినది శబ్దము కనుక శబ్దమే వెలుగు అగుతున్నది ఆ శబ్దం అనే వెలుగులో మనిషి పనిచేస్తుంటూ ఉన్నాడు అయింది అయితే తర్వాతి మంత్రానికి అవతారికి ఏమిటంటే అవన్నీ శబ్దము దీపము అగుతున్నది అని దీపం శబ్దమనే వెలుగులో వీడు పని చేసుకుంటున్నాడనే ఈ మాట కొంచెం విడ్డూరంగా ఉంది మేము ఎప్పుడూ వినలేదండి అని ఎవరికైనా సందేహం రావచ్చు ఎందుకంటే జనులు ఓ కథలు వినడానికి అలవాటు పడుకుంటారు తప్ప లోతైన విషయాన్ని వినడానికి వినే అలవాటు ఉండదు ఓ కథలు వినడానికి అలవాటు పురాణానికి అలవాటు పడతారు నేను మొన్న హృషీకృష్ణలో మహాత్ముడిని కలిశా మంచి విద్వాంసుడు నాకంట కుర్రాడు నా కొంచెం దండం పెడుతూ ఉంటాడు అప్పుడప్పుడు నా దగ్గర పాఠం కూడా చదివాడు కానీ మంచి శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి విద్వాంసుడు నేను విద్వాంసుడు అంటే నాకు మహప్రీతి ఏం చేద్దాం మరి అలా ఉంది సంస్కారం సో అతనితో నేను విస్తారంగా మాట్లాడుతుంటే అతను అంటాడు స్వామిజీ పురాణ గాథలు చేసిన హాని హిందూ ధర్మానికి ఇంకెవరూ చేయలేదండి అంటే నీతది అన్న నోట్లో మాట నువ్వు లాగేసుకుని మాట్లాడేస్తున్నావా అని అనాలని అనిపించి అనలేదు విని ఊరుకున్నా పైగా అంటాడు ఇంకో ఇంకో మాట చెప్పాడు పై మాట చెప్పాడు నేను అనుకోని మాట అతను చెప్పాడు పురాణాలు మతానికి మంచి ప్రచారాన్ని కల్పించిన మాట వాస్తవం ఉపనిషత్తులు అంతటి ప్రచారం ఇవ్వలేవుగా పురాణాలు ఇచ్చినంత ప్రచారం ఉపనిషత్తులు ఇస్తాయా ఇవ్వలేవు పురాణాలు మంచి ప్రచారాన్ని ఇచ్చాయి కానీ రాంగ్ మెసేజ్ని ప్రచారం చేసేవి ఎంత మా అంత మంచి మాట చెప్పాడు అది ఉన్న వెంటనే నేను పట్టుకున్నాను ఎందుకు అలా పట్టుకోగలిగాను నేను అది చెప్పండి ఎందుకు పట్టుకోగలిగానో లెర్నింగ్ అనే ఒక ప్రాసెస్ ఎప్పుడు సాగుతూ ఉండాలి ఆ ప్రాసెస్ ఉండబట్టే నేను పట్టుకున్నా లెర్నింగ్ అనే ప్రాసెస్ ఎప్పుడు ఎంతవరకు సాగుతుందో తెలుసినా ఐ నో అనే మాట మీ లోపల రానంత వరకు లెర్నింగ్ ప్రాసెస్ నడుస్తుంది ఐ నో అంటే తప్పేం కాదు ఇప్పుడు నాకు వ్యాకరణము వచ్చును అని నేను అన్నాననుకోండి తప్పు మాట ఏం కాదు కానీ ఓ విద్వాంసులు ఉండగా నాకు వ్యాకరణము వచ్చును అనే ఫీలింగ్లో నేను ఉన్నాననుకోండి అప్పుడు ఏమవుతుందో తెలిసినా లెర్నింగ్ అనే ప్రాసెస్ ఉండదు దిల్ బి నో లెర్నింగ్ ప్రాసెస్ అలా తయారవుతారు రెండేళ్ళు మూడేళ్ళు చదివి దే దే మేక్ ఎ హ్యూజ్ మిస్టేక్ వాళ్ళకి తెలియకుండానే లెర్నింగ్ ప్రాసెస్ని బంద్ పెట్టుకుంటారు అది ఎలా బంద్ అవుతుంది వీళ్ళు బంద్ చేయరు అదే బంద్ అయిపోతుంది అది ఎలా బంద్ అవుతుంది నాకు తెలుసు నాకు సంస్కృతం తెలుసు లెర్నింగ్ ప్రాసెస్ బంద్ నాకు గీత తెలుసు బంద్ అలా బంద్ అవ్వకుండా నేను జాగ్రత్త పడ్డాను భగవంతుని కృప అలా బంద్ అవనివ్వలేదు ఎక్కడైనా ఇప్పుడు ఇంటికి ఆకు కూరలు అమ్మడానికి లేడీ వస్తుంది ఏ పంతులు అంటే వస్తుంది నన్ను పంతులు అని పిలుస్తున్నాను వచ్చేవా బాగున్నావా అంటాను ఆమె ఆమె ఉన్న ఐదు నిమిషాలు ఉంటుంది ఏదో నాకు రెండు కూరగా ముక్కలు ఇచ్చి ఒక పది రూపాయలు కొట్టుకు వెళ్తుంది ఏదో ఆవిడ సంతోషం కోసం నేను ఐదు గంటలు ఐదు బోతులు ది ఫోల్ ప్రాసెస్ ఫైవ్ మినిట్స్ జాబ్ అప్పుడు కూడా లెర్నింగ్ ప్రాసెస్ను అలా ఓపెన్ పెట్టుకుంటారు ఎందుకంటే ఎప్పుడూ ఓపెనే ఉంటుంది అది బంద్ అవ్వదు ఎందుకంటే ఆమె ఏదో ఒక జీవిత రహస్యాన్ని తక్కువ బయటపడేస్తుంది ఎందుకంటే జీవితాన్ని చదివిన మనిషి కదా జీవిత రహస్యాన్ని తక్కువ బంద్ పడేస్తారు ఏదో చెప్తుంది ఒకప్పుడు ఏం చెప్పకపోవచ్చు కూడా ఒకప్పుడు మంచి విషయాన్ని కూడా చెప్పవచ్చు అలా ఉండాలి లెర్నింగ్ ప్రాసెస్ని బంద్ పెట్టు కూర్చోకూడదు నేను ఈ మాట ఈ వేదాంత స్టూడెంట్స్ని చెప్తూ ఉంటాను వాళ్ళు మేము చదువు మేము చదివి మేము వేదాంతం చదివేసామనుకుంటారు వాళ్ళు నేను త్రీ అండ్ హాఫ్ ఇయర్ కోర్స్ చదివాంటాను వాటిని త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా ఇలాంటి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫలినా ఇంకా చదివివాడు చదువుతూనే ఉన్నాడు నువ్వు ఒక్కదానికే దుకాణం బంద్ కూర్చున్నావే అని అనాది యంగ్ పీపుల్ చాలా ఇన్నిచూడుగా ఉంటారు ఏదో మేము కోర్సు చేసామనే అహంకారంతో ఉంటారు వాళ్ళకి తెలియదు వస్తు కాబట్టి ఇక్కడ గొప్ప విషయాన్ని చెప్తున్నారు శబ్దము వీడి పురాణం వల్ల మీకు దాంట్లో తినే చిన్నది ఏముండదు అలా విని ఇక్కడ అలా కాదుగా ఇక్కడ ప్రశ్నలు ఏమైనా ఎత్తుతున్నారు కాబట్టి దీపము అంటే సూర్యుడు దీపం అన్నారు మాకు తెలిసింది చంద్రుడు దీపం అన్నారు తెలిసింది అగ్ని దీపం అన్నారు తెలిసింది కోటి దీపాలు ఇవన్నీ మేము బాగా ఎరుగుదుము కానీ ఏమిటి శబ్దం దీపం అంటున్నారు ఇది ఎక్కడా వినలేదు మేము ఏదో కొత్త సంగతి చెప్తున్నారే అని అవతారిక కథం పునః వాగ్యోతిరి అవును ఇది ఎక్కడ పక్కొచ్చారు వాక్య దీపమా శబ్దం అక్కడే శబ్దం అని అర్థం తీసుకోవాలి శబ్దం వాచ్యోజ్యోతిష్వం అప్రసిద్ధం శబ్దమే దీపము అనే మాట మేము ఇంత దాకా ఎప్పుడూ వెళ్ళలేదు ఎవరు చెప్తుండగా మేము వెళ్ళలేదు ఇంకోళ్ళు చెప్పగా మాకంట మాకు తగలలేదు అలాంటి మాట చాలా అప్రసిద్ధంగా ఉంది మీరేదో అప్రసిద్ధం అంటే అలా విదూరంగా ఉందనే ఏదో కొత్త సంగతి చెప్తున్నారు ఇది ఎలా పట్టుకొచ్చారు అది ప్రశ్న ఇత ఆహ ఈ రకమైన సందేహం కలిగితే దానిపై శ్రుతి చెప్తోంది శృతి చెప్తుంది శృతి ఆహార్థ శృతి చెప్తుంది ఏమని తస్మాద్వై సమ్రాడీ ఎత్ర స్వపాణి నీనిర్యతే అథుచ్చరతి అథయత్రగురై త్రేతి ఏమే వై తల్క్య ఈ శబ్దము వెళుగూ కనే తస్మాై వై నిశ్చయముగా హే సమ్రాట్ ఓ యాజ్ఞవల్క్యో జనకమహారాజ ఎత్ర స్వపాణిహి అపి నవినిర్జ్ఞాయతే వీడు చెమ్మ చీకట్లో ఉన్నాడు ఆదిత్యుడు సూర్యుడు లేడు చంద్రుడు లేదు అగ్ని లేదు చెమ్మ చీకటి ఎలాంటి చీకటో తెలుసినా వీడి చెయ్యిలా పెట్టుకుంటే కనపడదు ఎత్ర స్వహపాణిహి నవినిర్జ్ఞాయితే చెయ్యి ముఖం ముందు పెట్టుకుంటే ఆ చెయ్య కూడా కనపడదు అంత చీకట్లో ఉన్నాడు అండి బాగా ముందు కూడా అప్పుడు మరి ఇంకా వెలుగే ఉంది ఏ వెలుగు లేదు ఉంది ఏమిటో తెలుసిన ఎత్రవాదు చరతి అప్పుడు ఆ సమయంలో ఎవడో మాట్లాడతాడు అంటే శబ్దం వచ్చిందనమాట కాబట్టి వాక్కే శబ్దం అనే అర్థం ఎక్కడి నుంచి వచ్చింది శబ్దం వచ్చింది అప్పుడు వీడేం చేస్తాడో తెలిసిన ఉపైవ తత్ర నేతి అక్కడికి దగ్గరగా వెళ్తాడు మరి దాన్ని బట్టి మీకేం తెలిసింది శబ్దం వెలుగయిందా లేదా మరి అటువైపే వెళ్తున్నాడు కదా అటువైపే వెళుతున్నాడంటే అటువైపు వెళ్ళడానికి కావలసిన జ్ఞానం వీడికి ఎక్కడి నుంచి వచ్చింది శబ్దం నుంచి వచ్చింది కాబట్టి శబ్దమే దీపము అయిన వెలుగు అయినది అనిచేత శబ్దం దీపం శబ్దం వెలుగవుతుంది సుమా తెలుసుకో దీని మీద మీకు సంగతి చెప్తా అంటే ఇది అప్రసిద్ధం అప్రసిద్ధమైన దాన్ని తెలుసుకుంటేనే దాన్ని పాండించే ఉంటాను ప్రసిద్ధమైన దాన్ని తెలుసుకోవడానికి ఏముంది అప్రసిద్ధమైన తెలుసుకోవాలి ఇప్పుడు మామూలుగా అయితే ఐదో రూపాయాలనుకుని మర్చిపోయాను నేను వెళ్ళి గుర్తు వస్తుంది చెప్తా ఏం సో అప్రసిద్ధమైన దానిని చెప్తున్నారు అది ఇప్పుడు దేవుడు అవతారము అనే మాట ఉంది కదా అవతారము అంటే ఏమిటి మన కంటి ముందు కనపడాలి అది అవతారం కాబట్టి కంటి ముందు కనబడితే అవతారం అయినప్పుడు చెవికి వినబడితే అవతారం కాదా అది అదే అవతారమే దానికే శబ్దావతారము అంటే కదా అంచేత ఇప్పుడు శ్రీకృష్ణుడు నెమలిపించము మురళి డ్యాన్సు అది అంతా అవతారం అలా కాకుండా భాగవతమనే శబ్దము అది అవతారం కాదా అది అది అవతారం కాబట్టి సో శ్రీకృష్ణుడు నిర్యాణమును చెంది భాగవతమనే శబ్దము రూపముగా ఆవిర్భవించినాడు అన్న శ్లోకం అవుతుంది సో ఆ శ్లోకం నా గుర్తు లేదు ప్రథమ స్కంధంలో ఉంది దాన్ని శబ్దావతారము అంటే కానీ శబ్దావతారం ప్రసిద్ధం కాదు అప్రసిద్ధం రూపావతారం అంటే కంటికి కనపడతో ఉండడం ప్రసిద్ధం కానీ వాస్తవంలో కంటికి కనపడితే అవతారం మీరు తెలుసుకున్నట్టుగానే శబ్దాన్ని కూడా అవతారముగా మీరు స్వీకరించాల్సి ఒక అవతారమే మనీ భాగవతంలో చెప్తారలాగా సో ఎనీవే ఇక్కడ శబ్దమే దీపము అగుచున్నది అని ఆయన వివరించాడు హేతుబద్ధంగా చెప్పాల్సి వచ్చింది ఆదిత్యుడు జ్యోతి అన్నదానికి అంత పెద్ద హేతు అక్కర్లేకపోయింది శబ్దం దగ్గరికి వచ్చేప్పటికి అవసరమైనది ఆయనకు అర్థమైంది పాపం ఏవమే వైతుంది యాజ్ఞవైక్య అవునండి యాజ్ఞవైక్య మహర్షి నేను చెప్పింది కరెక్టే అని అన్నాడు ఈ మంత్రాన్ని భాష్యకారులు వివరిస్తున్నారు చూడండి తస్మాద్వై సమ్రాట్ చక్రవర్తి అందువలన అందువలననగా ఎందువలన అని చెప్తున్నారు ఎస్మాత్ోతిషా అనుగృహీత అయం పురుషో వ్యవహరటి తస్మా అందువలననగా ఏంటంటే ఎందువలనైతే వాక్ శబ్దము అనే వెలుగుతో అనుగ్రహింపబడిన వాడై ఈ మనిషి వ్యవహారాన్ని చేసుకుంటున్నాడు శబ్దం వీళ్ళు ఎలా అనుగ్రహించింది శబ్దం వచ్చి శ్రోత్రేంద్రియాన్ని వెలిగించింది అది వెళ్ళి మనస్సుని వెలిగించింది అదే అనుగ్రహం దానివల్ల వీడు పని చేసుకుంటున్నాడు అందువల్ల తస్మాత్ ప్రసిద్ధమే తత్ోజ్యోతిష్వం మాకు కూడా వెలువే అనే ఈ సంగతి నువ్వనుకున్నంత అప్రసిద్ధమేం కాదు పండితుల వద్దకు వచ్చేప్పటికీ అది ప్రసిద్ధమే లోకంలో ప్రసిద్ధి లేకపోవచ్చు విద్వాంసులలో ప్రసిద్ధమే కథం ఎలాగా శబ్దం వెలుగు ఎలా అవుతుందో ఇంకొంచెం వివరించి చెప్పమంటే చెప్తున్నారు అపి ఎత్ర ఎస్మిన్ కాలే అపీని ఎదర పెడతారు ఇప్పుడు ఉంటే అక్కడ ఉంది కాబట్టి అన్నారు ఇంకొంచెం ఎదురుకి తీసుకెళ్లి అపీని అన్వయిస్తారు ప్రారంభంలోనే అపి అన్వయం అవుతుంది అపి అంటే కూడా ఏమిటి కూడా జస్ట్ లైక్ ఇట్ విల్ కమ్ ఓకే ఎత్ర అంటే ఏ ఎస్మిన్ కాలే ఎత్ర అంటే ఎస్మిన్ ఎస్మిన్ అంటే ఏమిటి ఎస్మిన్ ఎస్మిన్ కాలే ఏ కాలం నుండి అయితే అంటే చెయ్యి కూడా ఎప్పుడైతే కనపడటం లేదో చెయ్య కూడా కనపడట్లేని పరిస్థితి ఎప్పుడు వస్తుంది ప్రా ఋషింధ అక్కడ సర్వజ్యోతి ప్రత్యమయేని ఉంది వాస్తవానికి జ్యోతిప్రత్యస్తమయ్యేని విసర్గం ఉండాలి ఉందా మీరు విసర్గ పెట్టుకోవాలి పెట్టుకోవాలి అది ప్రింటింగ్ మిస్టేక్ అది ఇంత పెద్ద పుస్తకం ఒకటి ఉంది దాంట్లో ఉండే ఉంటుంది నేను ఎలా దాంట్లో ఉండో లేదో నేను చూస్తా లేకపోతే కరెక్ట్ చేసి అక్కడ విసర్గు ఉండాలి జ్యోతిష్ప్రత్యస్తం అది ప్రాతిపదికలో స్టూ ఉంటుంది అది విసర్గ కింద ఉంటుంది అది పోదు గీతా పుస్తకంలో విసర్గ్ వెరీ గుడ్ కాబట్టి అది ప్రింటింగ్ మిస్టేక్ ఉంటాయేమో ప్రింటింగ్ మిస్టేక్